అరవై ఏడవ సంకీర్తనం బుద్ధిమంతుడవుటెన్నడు భూమెల్లా వెర్రులుగాక తిద్దుకొనక సొత్తించి తిరిగేరుగాక బాలుడై విత్తలే వీధి బరుగులు పెట్టేనాడు వీల జీవునకది వెర్రిగాదా జాలివట్టి తిరిగేటి జవ్వన మదముచేత తాలిమి లేకున్నది మదన వెర్రిగాదా బుద్దిమంతుడవుటెన్నడు భూమెల్లా వెర్రులుగాక తిద్దుకొనక సొత్తించి తిరిగేరుగాక ఎడ ఎరిగి ఆ మీద ఇల్లు ముంగిలెరుగక వెడగచ్చకాయలాట వెర్రిగాదా పుడుకువేదురువలే ఒడివడి ఆశల ఇడుమపాటువడేటిది వెర్రికాదా బుద్ధిమంతుడవుటన్నడు భూమెల్లా వెర్రులుగాక తిద్దుకొనక సొత్తించి తిరిగేరుగాక తలమొల ఎరుగక తరి నిద్రించే నిద్రించేవేళ వెలినోళ్లెరుగనిది వెర్రిగాదా అలరి శ్రీవెంకటేశుడాత్మలోనుండగాను అల ముది మదితప్పుటది వెర్రిగాదా బుద్ధిమంతుడవుటెన్నడు భూమెల్లా వెర్రులుగాక దిద్దుకొనక సొత్తించి తిరిగేరుగాక